ఏమంటే మీరు గుండె మీద చేయ వేసుకుని నేను ప్రశ్న చెప్పండి గుండు మీద చేసుకుని చెప్పాలి ఒక ఆయన ఉన్నాడు నేను నిద్రపోయినప్పుడు తప్ప ఇంకెప్పుడు గుండె మీద చేయి వేసుకో అంటున్నాడు మీరు అలా చెప్పండి అలాగే మీరు అలా అడగోడుగా చెప్పండి మీరు గుండు మీద చేసుకుని చెప్పండి ఒక ఆయన పోయాడు ఆయన చుట్టూ అందరూ దుఃఖిస్తున్నారు వీళ్ళు దుఃఖిస్తున్నారా దుఃఖిస్తున్నట్లు కనబడుతున్నారా నేను గుండెమే చేస్తుంది కనబడుతున్నా అదే మాయ పెళ్లి అవుతూ పెళ్లి వారి పందిలు అవుతా చాలా హడావిడిగా ఉంది ఈ హడావుడిలో నాకు కొంచెం విడ్డూరంగా కనుక సంగతి చెప్పమంటాను అంటే అవి నిద్ర పెట్టి దృష్టాంతంలో నిలబోమంటారు మరి మీరు అన్యత భావించకూడదు నాకు విడ్డూరంగా అనిపించింది కొంచెం ఎంబరాసింగ్ గా కూడా అనిపించింది అదేమిటో తెలుసుకున్నా మీరు నన్ను క్షమిస్తానంటే చెప్తారు ఈ స్త్రీలందరూ ఖరీదైన వస్త్రములను ధరించి ఆభరణములు ఉన్నవన్నీ పెట్టేసుకుని ఇట్ల తిరుగుతున్నారు ఎందుకబ్బా అని అర్థం కాలేదు వాళ్ళు మా ఊళ్ళప్పుడు అలా ఉండరు వారే ఉంటారు వీళ్ళకేమైంది ఇంత ఇంతలోకి వీళ్ళకేమైందండి ఆ అబ్బాయి అబ్బాయి పెళ్లి పెళ్లిపోతే వీళ్ళు ఇలాగా ఇలాగే ఈ విడ్డూరం అంతా ఈ వేళకెందుకు వీళ్ళు నార్మల్ గా ఉండొచ్చు కదా క్యా హోగయా ఇది నా విడ్డూరం అది కాబట్టి నేను పడ్డ ఆశ్చర్యాన్ని కొంతమంది సమర్థిస్తున్నారు మీరు గమనించరు లేదా ఇప్పుడు ఇంతకీ అది పక్కన పెట్టి ప్రశ్నలో వద్దాం వీళ్ళందరూ ఆనందించేస్తున్నారా వీళ్ళవుతోంది కాబట్టి లేక ఆనందిస్తున్నట్టుగా కనబడుతున్నారా మహామాయండి ఈ జగత్తు ఈ జగత్తులో ఏది సుఖంలా అనిపిస్తుందో అది సుఖం కాదు ఏది దుఃఖం అనిపిస్తుందో దానే మాయా అంటారు సూక్ష్మంగా ఆలోచించడం చేతకాద మాయా అంటారు ఈ మాయావాదులు వీళ్ళకి ఏం తెలుగుతా తిరిగి మాయావాదిని తిట్టేస్తే ఏమైంది చెప్పొచ్చు లేదు వీళ్ళు తిరిగితే వాడు ఏమనుకుంటాడు ఇది కూడా మాయాలు వాడు దాన్ని వాడు పోతాడు మీరు సంసారంలో పడిపోతారు ఈ సంసారంలో ఏది కనబడినా అది కనబడుతున్నట్టు ఉండదు ఏది కనపడినా అది కనపడినట్టు ఉంది ఈ సంసారాన్ని వ్యాఖ్యానించడానికి మాయ తప్ప మరొక ఉపయోగ శ్లోకాన్ని ఇంకోసారి చెప్తాము కఠినమైన శ్లోకం ఈశ ఈశ్వరుడు స్వశక్తీయము మాయయామయ రూపేణ విజ్ఞానమయుడు జీవుని రూపముతో సత్ప్రవృత్తి స్వరూపత ఆ జీవుని యొక్క ప్రవృత్తి ప్రవర్తనము నాకు స్వరూపత స్వరూపము అవ్వటం వలన అంటే అర్థమృష్ణ ఈస్తున్నాడంటే ఆ చూపు వెనక చూపు ఈశ్వరుడే వింటున్నాడంటే ఆ వినికిడి వెనక వినికి ఈశ్వరుడే అలాగా విక్రియతేఖదు వికారము పొందు అది నిశ్చయముగా బ్రాహ్మణం త్రిప్పుట త్రిప్పుట అంటే వ్యావహారికం త్రిప్పుట అంటే గ్రాంథికం తెలుగులో త్రిప్పుట అంటే గ్రాంథికమైన తెలుగు శిష్ట తెలుగు త్రిప్పుట అంటే మామూలు లౌ విజ్ఞానమయూపేణ తప్పముక్తిస్వక్శో విక్రీయతే మాయమణం మంచి శ్లోకం జగద్యో నిర్భవేషో శ్లోక ఆశించం యూపే అదృకారేణ ఈ రకంగా ఈశ్వరుడే జీవుడైనాడు అని చెప్పాడు మా అయితే ఈశ్వరుడే జీవుడైతేషకారము అనేది ఫెయిల్ అయిపోతుంది అదే అని అభ్యక్ష ద్వైతుల యొక్క అభ్యక్ష ద్వైతులు ఏమన్నారంటే జీవుడు ఈశ్వరుణ్ణి ఆరాధించి ఈశ్వరుని చేరుకోవాలా కర్లేదా చేరుకోవాలి మరైతే నేను ఈశ్వరుణ్ణి ఆరాధించి నేను చేరుకోవాలి అని వాడు నిశ్చయించుకుని ఆ ఈశ్వరుణ్ణి ఆరాధిస్తాడు దాని పేరే పురుషకారే పురుషకారం ఉండాలంటారా అక్కర్లేదు పురుషకారము ఉండాలి ఇప్పుడు వేదాల దగ్గరకు వచ్చి ఈశ్వరుణ్ణి ఆరాధించి ఈశ్వరుణ్ణి చేరుకోవాలి అనే నిశ్చయము దానికే పురుషకారము పురుషుడు చేస్తే అదే ఆ పురుషకారము ఉండాలంటారా కనలేదంటారా అని చెప్పి ఆయన అడిగాడు ఇంకా ఆయన ఏం ఉండాలి అని మేము పాఠం విని తెలుసుకుని పురుషార్థనం కావాలి అది నిశ్చయం చేసుకుని ఎండా బాధ అనుకోకుండా మేము ఇక్కడ క్లాసుకు వస్తున్నాము ఈ పురుషకాలం అవసరం అన్నారా కాదంటారా అని నన్ను అడిగాను చెప్తాను అవసరమనే చెప్తామంటే మీరు సన్యాసి మీకు భిక్షిస్తే పుణ్యం అని చెప్పేసి మీకు భిక్షిస్తున్నాము ఇది పురుషకారం అంటారా కాదా పురుషకారమే అయితే ఈ పురుషకారం ఉండాలంటారా అక్కర్లేదంటారా అంటే నేనేమని చెప్తాను ఉండాలి ఇప్పుడు ఉన్నదానికి రెట్టింపు ఉన్నా కూడా నాకేమని చెప్తున్నాయి మనైతే మీరు పురుషకారం ఉండాలన్నారు కదా పురుషకారం ఉన్నాడంటే జీవుడు వేరుగా ఉన్నాడనే అర్థము ఎందుకంటే నేను దేవుణ్ణి చేరుకోవాలి అని వీళ్ళు పురుషకారం ఉన్నప్పుడు ఆ నేను దేవుడే అయి ఉంటే ఇంక చేరుకోవడం లేదు చేరుకోవడం లేకపోతే పురుషకారం లేదు కాబట్టి ఇంతకీ పురుషకారం ఉండట్ల లేదన్నారు దీన్ని ఉభయతో పాషా రజ్జు పో సమాధానం చెప్తే అటు దిగుసుకుంటుంది అటు సమాధానం చెప్తే ఇటు దిగుసుకుంటుంది ఇటు సమాధానం చెప్పినా ప్రమాదమే అదే పురుషకారం ఏం లేదన్నారు అనుకోండి ముస్లిం ఈ సంవత్సరం పాలేసి కిందకి వెళ్లి ఇంటికి వెళ్ళి టీవీ చూసుకోవచ్చు ఇంక ఇంకా ఈ పుస్తకాలు రావడం ఇది ఉంటాయి పురుషకాలు ఉంటాయి పురుషకారం కావాలన్నారనుకోండి అయితే జీవుడు దేవుడు వేరవ్వాలి ఒకటే అలా ఉంటుడు దేవుడే జీవుడైతే ఇప్పుడు మీరేం చెప్పాలి దేవుడు జీవుడుగా ఉండి తాను తాను అగుటకై తాను తనను ఆరాధించుటకు నిశ్చయించి ప్రవర్తిల్తున్నాడు అని చెప్పాలి అలా చెప్పడానికి అది బాగులేదు కదయా అదే యుక్తిగా ఉందా సందర్భంగా ఉందని అసందర్భంగా లేదు వైసాంచారో కృష్ణ నువ్వు చెప్తున్నది అసలు పొస్తకం లేదు పోషకంగా కాదు లజ్జాకరంగా ఉన్నది సిగ్గుబడతట్టుగా ఉన్నది తన తనే జీవుడై తనే బద్ధుడై తనే తననే ఆరాధించుకుని తనే ముక్తుడైపు కదా కానీ పురుష కారమా పురుషకారమే వేరే అండి వేద ఏం మాట్లాడుతున్నావయ్యంగా మాట్లాడుతున్నా కన్నా పడతాయి అని అలాగే మాట్లాడుతున్నారు ఇంకో చోట వాళ్ళు ఏమన్నారంటే శాంతరి కుల్పన శంకర భరో ఉత్పాదలు చెడు కల్పన దీని వలన పురుషకారం దానికి చోటు లేకుండా అయిపోయింది పురుషకారం లేకపోతే ఇంకా శాస్త్రం ఏముంటుంది శాస్త్రం ఉండాలి దాన్ని మనం ఇదంతా కూడా పురుషకారాన్ని బట్టి వస్తుంది కదా ఇవన్నీ ద్వైతుల యొక్క పరోపక్ష వీటన్నింటినీ కొట్టి బాధ్యతో ఆయన ఏమంటున్నాడు అంటే ఇటువంటి శంకరు పెట్టుకోక్కర్లేదు ఎందుకంటే ఆ పురుషకార రూపంగా కూడా ఈశ్వరుడే ఉన్నాడు ఏర్పడిందని ఇది ఎలా ఉందంటే ఈ ఎలక్ట్రిసిటీ సెపరేట్ పవర్ హౌస్ ఎలక్ట్రిసిటీ కంటే ఈ ఎలక్ట్రిసిటీ అది ఒకటేలా అవుతుంది ఇక్కడ స్విచ్ వేరే ఉంది స్విచ్ వేస్తేనే ఇది పనికి వస్తుంది ఈ స్విచ్ వేయకపోతే పనికిరాదు దానికి స్విచ్ కి సంబంధమా దానికి స్విచ్ సంబంధం లేదు ఆ పవర్ హౌస్ ఎలక్ట్రిసిటీ ఈ స్విచ్ దీంతో సంబంధం ఉంది కాబట్టి ఈ స్విచ్ సంబంధాన్ని బట్టి ఇది వేరు అది వేరు అని పూర్వపక్షం ద్వైతుల పూర్వపక్షం సిద్ధాంతం ఏంటంటే నీ స్విచ్ కూడా కల్పితమే అదే ఇది అన్నారు మరపడిందండి తీరు నీ ద్వైతుల పూర్వపక్షాలు ఇలాగే ఉంటాయి వాడు గొప్ప పూర్వపక్షం చెప్పాము అని అనుకుంటూ ఉంటారు దాన్ని బాగా బలం చేసుకుంటూ ఉంటారు చేసుకుని మేమే పండితులము అని అనుకుంటా ఇక్కడ కొట్టి బాధిస్తాం ఇదే వాళ్ళు పట్టించుకో నేను ఒక ద్వైత ఆచార్యుని తోటి మాట్లాడాను ఆయన అంటాడు చూడయా ఈశ్వరుడే ఉపాదానము ఈశ్వరుడే నిమిత్తము అని నీళ్ళు చెప్తున్నారు అది ఎప్పటికీ పుసదూ అని పెద్దవాదం ఆయన మంది పండితుడు బహుశా నువ్వు నేను మాట్లాడినప్పుడు చాలా పెద్ద పండితుడు ఆయన పేరు నరసింహాచార్ ఎప్పుడైనా ఆచార్ అని వస్తే మధ్వ ఆచార్య అని వస్తే వస్తే విశిష్ట ద్వైత మొత్తానికి ద్వైతంలో భాగమైనదంట ఆయన నాతో అంటారు పండితుడే ఆయన సంస్కృతంలోనే మాట్లాడేవారు నాతో ఎందుకంటే నాకు ఆయనకి సంస్కృతం తప్ప భాష మరొకటి లేదు ఆయన కన్నడ నేను తెలుగు కన్నడ తెలుగు కొంత తేడా ఉంటుందిగా అక్షరాలు సమానంగా ఉన్నాయి కాబట్టి సంస్కృతంలో మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఆయన వెళ్ళారన్నారు అంటే తొందర భద్రాడికి స్నానానికి వెళ్తూ పది నిమిషాలు నడక ఆ నడక టైంలో ఆయన వేసిన ప్రశ్న ఈశ్వరుడే నిమిత్త కారణము ఈశ్వరుడే ఉపాధాన కారణము అవుతుందని నువ్వు చెప్తావయ్యా నువ్వు నీ పాండిత్యవంతా ప్రయోజనం చెప్తూ ఉంటావు అది ఎన్నటికీ పొసగదు అది ప్రకృతి నిరుద్ధము నువ్వేమో శాలి పురుగు దృష్టాంతం చెప్తావు ఆ దృష్టాంతం పొసగదు ఎందుకంటే శాలి పురుగు జీవుడు నిమిత్తం శాలి పురుగు లాలాజలం ఉపాధాం రెండు ఒకటి కాదు కాబట్టి ఆ రెండు ఒకటే నువ్వు శాలి పురుగు దృష్టాంతం చెప్తావు అది పొసగదు అంటే నేను నా నేను చెప్పడం కాదే శృతి చెప్పింది ఆ దృష్టాంతం శృతికి అర్థం అది కాదు అక్కడ వేరే అర్థము కలదు అని నన్ను కొట్టి మరణ శాడు నేను ఆయన ప్రశ్న అడిగాను సరే సిద్ధాంతం అంటే తత్వ విచార దృష్ట్యా మీరు యు హెడ్ ఎ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ విచ్ అపోజిట్ మై పాయింట్ ఆఫ్ ఆల్ దట్ ఈ బట్ మీరు ఈ తత్వ విచారాన్ని పక్కన పెట్టి విష్ణువు ఆయన భార్య లక్ష్మీదేవి ఇంకో భార్య భూదేవి ఎక్కడి నుంచి పక్కకొచ్చారు మీరు అని అది ఎలాగా పొసగుతుంది నేను నేను నిమిత్తకారణం ఉపాదాన కారణం ఒకటంటే అది పొసగదు ఇది పొసుగుతుందా ఆయన పెళ్లి చేసుకోవడం ఆయన పిల్లలు ఇవన్నీ పుసుగుతాయా నిమిత్తకారణం ఉపాదాన కారణం ఒకటంటే అది మాత్రం పొసగదా అని అడిగాడు ఆయన సమాధానం ఏం చెప్పలేకపోయా ఇంకేం చెప్తారు సమాధానం అంటే నా అభిప్రాయం ఏమిటంటే వాళ్ళు మన మీద పూర్వమక్షం చేయటం కోసం ఏదో కొంత తత్వాన్ని మాట్లాడతారే తప్ప పూర్వమక్షం చేసేసి నిలబడరు సిద్ధాంతం వినోదానికి వెళ్ళిపోయి నామాలోవి ఆహడా వెళ్ళుకుంటున్నాయి ఏ విధాలు నామాలో ఆహడా వెళ్ళి అంటే మతం వేరు ఫిలాసఫీ వేరు ఆరాధనా పద్ధతి వేరు తత్వ విచారము ఆరాధనా పద్ధతిలో ద్వైతం ఉంటుంది తత్వ విచారం దగ్గర ద్వైతము మేళ బాధ పురుషకారం ఎక్కడ ఉంటుంది మతంలో ఉంటుంది అందుకోసం నేను అలా కలుపుకొచ్చాను మతంలో పురుషకారం ఉంటుంది మతము ఆరాధన పద్ధతి దాంట్లో పురుషకారం ఉంటుంది తత్మవిచారంలో పురుషకారము ఉండదు తత్వమే ఉంటుంది తత్వమే ఉంటుంది ఆ తత్వం తెలిసిన మొగాన్ని నేను నేను నా పురుషకారంతో తత్వాన్ని పట్టుకున్నాను అని ఉండదు అలా ఉందంటే వాడికి తప్పుడు వెళ్ళి లేదని అర్థం కాబట్టి తత్వంలో ఉండదు ఆరాధనా పద్ధతిలో పురుషకారం నేర్చు పెట్టుకుంటే పెట్టుకోలేదు తర్వాత పద్ధతిలో కూడా అద్వైతుల యొక్క ఆరాధనా పద్ధతిలో పురుషకారము ఉండదు అద్వైతుల ప్రార్థన ఎలా ఉంటుంది స్వమేవ మాతా స్వమేవ అన్నట్టుగా ఉంటుంది సర్వము నీవే అన్నట్టుగా ఉంటుంది కానీ మధ్యలో నేను ఒకడు అన్నట్టుగా ఉంటుందా ఇవన్నీ కూడా ఆ టాపిక్ సంబంధించిన వేర్వేరు అంశము ఇప్పుడు దీని పదచ్ఛేదం అయింది కనుక వాక్యాన్వయం చేద్దాం పురుషకారేణ పురుషకారముతో అర్థ ప్రయోజనము నా లేదు ఎప్పుడైతే జీవుడే దేవుడే జీవుడైనాడు అంటే ఇంక పురుషకారానికి చోటులేముడా పోయింది అనే శంక ద్వైతుల లేవనెత్తుతూ ఉంటారా శంకని దాన్ని నువ్వు పెట్టుకోవద్దు ఎందువలనగా ఈశ ఈశ్వరుడే పురుషకార్య పురుషకారము యొక్క రూపేణ అతి రూపముతో కూడా ఇప్పుడు సినిమాకి వెళ్ళారనుకోండి మీరు హీరో రూపంగా ఎవరు కనబడుతున్నారు అక్క ప్రకాశమే కనబడుతుంది మరి విలన్ రూపంగా ఎవరు కనబడుతున్నారు ప్రకాశమే కనబడుతున్నారు అదేమిటండి ప్రకా హీరోను విలను వేరు వేరు ఉండక్కర్లేదా ఎందుకు ఉండాలి అదేమిటండి విలన్ను కుట్ర చేసి ప్లాట్ చేసి ప్లాన్ వేసి హీరోని పడగొట్టడానికి వాడు బోల్డ్ పురుషగారం చూపిస్తాడు కదా అంటే ఆ పురుషగార రూపంగా ప్రకాశమే ఉండదు అది ఆ విలన్నని జేయించి ఓడించి జయించడానికి ఈ హీరో బోల్డ్ పురుషకారం చూపిస్తాడే ఆ పురుషకారూపంగా కూడా ప్రకాశమే గల ఈశ్వరుడే పురుషకారము రూపముగా ఉన్నాడు అనుకోకూడదు కనబడుతున్నాడు అంతా కనపడ్డమేనండి ఉండడం వంట ఏమీ ఉండదు అంతా కనపడ్డమే ఈ జగత్త కూడా కనబడేది కనబడేది జగత్తు ఉండేది జగత్తు కాదు మరి ఉండేదేది ఉండేది ఆత్మ ఎవరికి కనబడుతోందో వాడే ఉంటాడు నేను స్వప్నం చూస్తారు స్వప్నంలో అనేక కనబడతాయి ఒకప్పుడు మధ్యాహ్నం భోజన చేసిన అడుగు వాళ్ళిస్తే కూడా స్వప్నం వస్తుంది దీనికోసం స్వప్నం ఉంటే అర్ధరాత్రి తెల్లవారు డబ్బు నడుగు వస్తారు మధ్యాహ్నం భోజనం చేసి అరగంట సేపు అప్పుడు స్వప్నం వస్తుంది ఆ స్వప్నంలో బోల్డ్ చూస్తారు మీరు లేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఉన్నది మీరే మరి స్వప్నంలో ఉన్నవన్నీ ఏ విధమీ కనబడ్డమేనయ్యా కావు కనబడ్డమే మాకు వైత మాండ ప్రకరణంలో ఇదో పెద్ద టాపిక్ ఇప్పుడు స్వప్నంగా అన్నారు ఏనుగు కనపడింది స్వప్నం ఏనుగు ఇప్పుడు ఏనుగు కనబడింది అంటారా ఉంది అంటారా కనబడింది అన్నారు ఉంది అనకూడదు ఎందుకంటే వీడు మంచమే పడుకున్నాడు ఆ ఏనుగు ఉంది అంటే ఆ మంచం వీగిపోయి ఆ రూమ్ ఒక ఫ్లోర్ కూడా పగిలిపోయి కింద కాబట్టి ఏనుగు ఉందనే బెంగ ఏనుగు చూసినప్పుడల్లా మంచం విరిగిపోతుంది రేపు కాబట్టి ఏనుగు ఉంది కాదు ఏనుగు కనపడింది చాలా కనబడ్డాయి ఏనుగు ఒక్కటే కాదు చాలా కనపడ్డాయి అవన్నీ కనబడ్డవే తప్ప ఉన్నది కాదు మరి ఉన్నది ఏది ఆత్మచైతన్య తప్ప ఇంకా ఏది ఉన్నది కాదు కాబట్టి విమర్తతే అంటే కనబడుతున్నది అంత విమర్తనే వివర్తము అంటే ఎపారిషం ఎపారిషం అంతా కనపడ్డమే దీంట్లో యథార్థమీ లేదు అంతా అలాగే మహామాయ అలాగ స్టేజ్ మీదకి నటుడు వస్తాడు ఇవేవో డైలాగులు చెప్తాడు ఇవేవో హావభావాలను ప్రకటిస్తాడు అదంతా కనపడ్డమే దాంట్లో ఉన్నది ఏది లేదు ఉన్నది ఏది వాడే ఉన్నది వాడే పూజ స్వామీజీ చెప్పేవాడు వాడు స్టేజ్ మీదకి వచ్చి డి వేషం బాగా వేస్తారు మంచిగా చాలా బాగా వేస్తాడు బిచ్చగాడి వేషం బిచ్చగాడి వేషం వేసుకుని స్టేజ్ మీద రావడానికి ముందు వాడి సంపద అంతా ఒక కోటి రూపాయలు బిచ్చగాడి వేషం అయిపోయిన తర్వాత వాడి సంపద అంతా ఒక కోటి ఒక లక్ష ఎందుకంటే వాడు లక్ష రూపాయలు బిచ్చగాడి వేషానికి ఫీజు తీసుకున్నాడు సంపద పెరిగిద్ది బిచ్చగాడు వేషం వేయడం వల్ల వాడి సంపద పెరిగింది కాబట్టి ఇప్పుడు ఇంతకీ ఈ బిచ్చగాడు ఉన్నది బిచ్చగాడా లేకపోతే సంపన్నుడే ఉంటాడు ఈ బిచ్చగాడు ఎక్కడి నుండి అలా కనపడ్డాడు వాడంతే బిచ్చగాడు అనే కనబడ్డాడు కాదంటే బిచ్చగాడు యథార్థమే అయితే ఏమవుతుందో తెలిసినా వాడు స్టేజ్ డిగ్రీ అడుక్కుందుకు బయలుదేరాలి అలా బయలుదేరుతున్నాడమని బయలుదేరట్లేదు స్టేజ్ దిగా అడుక్కోవడానికి బయలుదేరట్లేదు స్టేజ్ వెనక్కి వెళ్ళిపోయి ఆ చిప్ప అన్ని అక్కడ బాదేసి ఆ చేరిగిపోయే వస్త్రాలన్నీ అక్కడ బాదేసి ఆ కూడా కడిగేసుకుని సూటు పూటు సూటు బూటు వేసేసుకుని ప్యాంట్లు పంట్లాము ఇవన్నీ వేసేసుకుని కారు ఎక్కించి పెళ్ళిపోతాడు లక్ష రూపాయల ఫీజు జేబులో పెట్టుకుని కారు ఎక్కించి పెట్టిపోతాడు మరి దిచ్చగా సంగీత ఇదంతా కూడా వివర్తము ఇప్పుడు మీకు వివర్తమంటేటో చెప్తున్నా అలా కనపడుతుందంటే అలాగే పురుషకారం ఉన్నట్టు దానితోటి వీడు శాస్త్రం చదివేసినట్టు ఆరాధించేసినట్టు అంతఃకరణం శుద్ధమైపోయినట్టు శాస్త్రజ్ఞానం కలిగి ఆత్మసాక్షాత్కారం కలిగినట్టు ఈశ్వరునిలో కలిసిపోయినట్టు ఇదంతా కనపడ్డమే ఉన్నది ఈశ్వరుడు మాత్రమే యతహా ఎందుకని అన్నానుగా అయింది కదా అంతా కూడాను మళ్ళీ ఇంకోసారి పురుషకారేణ పురుషకారముతో అర్థహ ప్రయోజనము నా లేదు ఇది అని ఏమం ఏ విధముగా మా శంక్యత శంక పెట్టుకోవద్దు ఇంకా చెప్పాలంటే శంక పెట్టుకోబడకుండుగా అని చెప్పాలి కానీ మిమ్మల్ని అంత కష్టపెట్టేట విష మామూలుగా సరళంగా ఇంక పెట్టుకోవచ్చు అని చెప్పారు ఈశా ఈశ్వరుడు పురుషకారము యొక్క రూపేణ అతి రూపముతో కూడా వివర్తతే కన్పట్టుతున్నాడు నేననుకున్నాను ఈ నామం పేచి అయిపోయింది అనుకున్నాను నామం ఎలా ఉండాలి అన్న దెబ్బలాట అది ప్రైవీ కౌన్సిల్ దాకా వెళ్లింది బ్రిటిష్ వాళ్ళ కాలంలో దాని మీద బ్రిటిష్ జడ్జి యొక్క జడ్జిమెంట్స్ అవే ఉన్నాయి అదంతా అయిపోయింది అనుకున్నా అయిపోలేదు మళ్లీ మొదలైంది ఆ పేపర్ల మీద నాలుగైదు నామాల డిజైన్లు వేసి ఈ డిజైన్ తప్పు ఈ డిజైన్ తప్పు ఈ డిజైన్ రైతు అంటూ కొట్లాట మళ్లీ మొదలైంది లేదు ఆ డిజైన్ కరెక్ట్ ఇది తప్పు అని కాదు ఆ విడిపోయినకి సరిగా తెలీదు ఇదే కరెక్ట్ అని అవి వెళ్ళిపోయిన ఆయన ఏమో నేను స్వామికి శ్రీవారితో నేను మాట్లాడేవాడినే ఆయన అంటున్నాడా ఆయన ఎలాంటి నామం పెట్టుకుంటాడో నాకే తెలుస్తుంది తప్ప వీళ్ళకి ఎవరికి తెలియదని ఆయన అంటాడు అదే సార్ ఆయన పెట్టుకునే నామం మాకే తెలియదు మా మేనత్త కొడుకు అన్నట్టే నా సామెత కరెక్ట్ గా సరిపడది జగోే ప్రభవాతిరో ఉత్పత్తి ప్రళయ్య జగద్యోని భవాప్యయకృత్వ విర్భావీరో ఉత్పత్తి ప్రళయ జీవుడైన ఈ దేవుడే ప్రభవాత్యయతృత్వ ఉత్పత్తి ప్రళయములను చేయుచుండు జగోని జగత్ కారణము అగును ఇప్పుడు జగత్ కారణము ఎవరు పరమాత్మ మరి ఆ పరమాత్మయే జీవుడయ్యాడు అని మీరు అంటున్నారు కాబట్టి ఇప్పుడు జీవుడుగా ఉన్న పరమాత్మయే జగత్ కారణము అవునా అవును ఆవాడు పైగా వాళ్ళు ఓ సూత్రాన్ని పోటీ చేస్తారు నాలుగో అధ్యాయంలో నాలుగో పాదంలో సూత్రం అవుతుంది ఆ కథ జగద్పారజ్యం అనే సూత్రం దాన్ని పోటీ చేస్తారు అది ఉపాసన సందర్భంలో చెప్పిన సూత్రం అది బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన సూత్రం కాదండి అది పోటీ చేసి వీళ్ళు ఉపాసకులు భేదం ఉందంటే ఉపాసన జండి భేదమే సత్యం అన్నవాడు ఉపాస కూడా అవుతాడా జ్ఞానం అవుతాడా చెప్పండి మీరు ఉపాసం ఎందుకంటే ఉపాసంలో భేదం ఉంటుంది వీళ్ళు చేసి ఉపాసంలో ఉంటుంది అభేదోపాసనే చేయమని శాస్త్రం చెప్తుంది కానీ వీళ్ళు భేదపూర్వకంగానే ఉపాసన చేస్తారు సో జగత్ కారణము ఎవరు అంటే పరమాత్మ ఓకే జీవుడుగా అయింది ఎవరు పరమాత్మయే మరైతే జీవుడే జగత్ కారణం అవుతాడా అవుతాడు అంటే వీడెప్పుడు జగత్తును సృష్టించాడు ఈ జీవుడు సృష్టించాడు వీడు ప్రళయం కూడా చేసేస్తాడా చేసేస్తాడు ఏమన్నా అసలు సృష్టి ప్రళయాలంటే ఏమిటి అసలు ఆవిర్భావతిరోభావం కానవచ్చుట కనబడకుండు ఇవే ఉత్పత్తి ప్రళయం ళయములుగా మా టౌ స్వీకరించబడుతున్నవి మా సిద్ధాంతంలో జగత్తు కనబడుటయే జగత్తు యొక్క ఉత్పత్తి జగత్తు కనబడబుడు జగత్తు యొక్క ప్రళయం ఏమండి ఇప్పుడు సినిమాకి వెళ్తారు సినిమాలో ప్రారంభం అవుతుంది ఉత్పత్తి ప్రారంభం అవుతుంది ఎలా ప్రారంభం అవుతుంది ఒక భార్యాభర్త బండిలో వెళ్తూ ఉంటారు ఇవ్వటలో పెద్ద వర్షం వస్తుంది ఆమె గర్భిణి గర్భిణి అక్కడ పూలు గుడుసె వీళ్ళు ఆ వర్షపు దాటికి తట్టుకోలేదు ఆ పూలు గుడుసెలో ఆశ్రయాన్ని కోరుతారు వాళ్ళు పొందుతారు అక్కడ ఆమె ప్రసవిస్తారు వాడు పెళ్లాడు కుట్టాడు వాడు పెరిగి పెద్దవాడు అవుతాడు కాలేజీకి వెళ్తాడు కాలేజీలో పెద్ద డిగ్రీ సంపాదిస్తారు ఆ కాలేజీలో అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు అక్కడ ఆమెతో కలిసి డ్యాబ్ సో తీసేసి కొంత ప్రామం వ్యవహారం నడుపుతారు ఈ లోపల వీళ్ళని వస్తారు వాడు ఏదో వీళ్ళని కష్టపెట్టే ప్రయత్నం వాడు చేస్తాడు అండ్ ఆ కష్టాలి మధ్యలో ఇంటర్బెల్ ఉంటుంది అదే మళ్ళీ కష్టాలు ప్రారంభం అవుతాయి అవన్నీ కొలింపుస్తాయి ఆఖరికి శుభం మనం ఇంటికొస్తాం ఓకే ఇప్పుడు ఉత్పత్తి ప్రళయము ఉన్నాయా ఆ ఉత్పత్తి ప్రళయములు ఏమిటల్వి ఆవిర్భావ తిరోభావములే కనబడిన కనబడడం ప్రారంభమైంది కనపడడం మానేసింది ప్రళయం మా సిద్ధాంతం మేము అద్వైత వేదాంతం మా వేదాంతంలో ఉత్పత్తి ప్రళయాలు మీరు అనుకున్నట్టుగా ఉండవు కనబడితే ఉత్పత్తి కనపడకపోతే ప్రళయము ఇప్పుడు చెప్పండి మీరే సృష్టి కర్త మీరే ప్రళయకర్త అన్నంలో అభ్యంతరం ఏమైనా ఉందా ఏమీ లేదు ఎందుకంటే మీరు నిద్రలేస్తూనే మీరు సృష్టి ప్రారంభిస్తారు ప్రారంభిస్తారా ప్రారంభించారా మీరు చూసుకోండి మీ పద్ధతి మీరు చూసుకోండి మహాత్ములు చెప్పేవారు ఏమని చెప్పేవారంటే ఎవడో దేవుడు ఎక్కడో ఉన్న దేవుడు ఈ జగత్తును సృష్టించాడు దాంట్లో నేను పడి ఉన్నాను సుఖ దుఃఖాలను అనుభవిస్తూ అని నువ్వు అనుకుంటున్నంత వరకు నీకు ఆత్మజ్ఞానము కలుగదు నేను వేదాంత విద్యార్థులను చెప్తూ ఉంటాను వేదాంత విద్యార్థులు అంటే మీకందరికీ చెప్పడమే కాదు ఋషీకృష్ణులున్నావు అక్కడ వాళ్ళు గత పదేళ్ల నుంచి వేదాంతం చదువుతున్న వాళ్ళకి చెప్తాను ఎలా వేదాంతం పదేళ్ళ నుంచి చదువుతున్న వాళ్ళు చదువుతున్నాను ఎవడో ఎక్కడో ఉన్న దేవుడు ఈ జగత్తు సృష్టి ఒకప్పుడు ఆ దేవుణ్ణి తిరతారు కూడా నువ్వు విసిగెత్తి ఓ తిట్టు కూడా మారేస్తారు ఆ దేవుడు ఎక్కడో ఉన్న ఆ దేవుడు ఈ జగత్తును సృష్టించి దాంట్లో నిన్ను పడేశాడు నువ్వు సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నావు యథార్థమేనా అని నేను అడుగుంటా అడితే అంటరా అంటాడు అంటే నేను అంటాను ఓ నీకు వస్తది పదేళ్ళు నీ వేదాంతం ఇదా పదేళ్ళు వేదాంతం కదా ఇదేనా అని నేనంటా అంటే మరి భగవంతుడు సృష్టించాడు మన జన్మా చేసేదాన్ని అంటాడు వాడి దరి వేదాంతం అలా ఉంది అప్పుడు నేను చెప్తా నువ్వు అలా అనుకుంటున్నంత కాలము నీకు ఆత్మజ్ఞానము కలగదు ముందు అసలు అది నీ బుద్ధికి తెచ్చుకో ముంద తెచ్చుకో మరి ఎలాగ మనం తెలుసుకోవాలి అలా అడుగు చెప్తా ఎలా తెలుసుకోవాలంటే నేను నిద్ర లేచి ఈ జగత్తు సృష్టింపబడుతుంది నా నుండి సృష్టింపబడుతుంది కాబట్టి ఇది నా ఇల్లు అన్నాడు ఇది నా ఇల్లు అంటే అది వీడి నుంచి సృష్టింపబడిందా ఎక్కడో ఉన్న దేవుడు సృష్టించడా ఈమె నా భార్య అన్నాడు ఆమె ఏం మాట్లాడు ఆ పరిస్థితి ఇది చాలా గమనించదగ్గ పరిస్థితి ఆమె నా భార్య అంటాడు ఆమె బెల్లం ముచ్చిన దాయిలాగా ఉంటుంది ఏమి అందావు కమిట్ అవదావిడ కొంతమంది వేదాంత క్లాసుకు వస్తారు కమిటీ అవరు నా దగ్గర క్లాసుకు వచ్చి దూరంగా అక్కడెక్కడో కూర్చుంటే ఏ అక్కడ అంత దూరంగా కూర్చున్నావు దగ్గరగా కూర్చుంటే అంటుకుంటున్నామో భయమా ఏమే నా దగ్గరకి వచ్చి కూర్చోవు అని కష్టంగా రెండు కుర్చీలు దాకా వచ్చి అక్కడ కాదు ఇంకా కమిటీ అవ్వడు ఎందుకంటే దగ్గరికి వస్తే ఈ వేదాంతం ఈ బ్రహ్మజ్ఞానం ఈ ఆత్మీ కమిటీ అయిపోతుంది భయం సో ఆ రకంగా కమిట్ అవ్వలేదు లోపల ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది అమ్మగారు కమిట్ అవ్వరు ఈమె నా భార్య అంటే ఆమె ఎస్ అంటూ నో అంటాం ఎందుకంటే ఆమె అలాగే ఆర్మర్లో ఉంటా ఒక ఆర్మర్ అంటే ఒక కవచం పెట్టుకుని అలా ఉంటారు వీడు కమిటైపోయి వీడు సతమతమవుతా ఉంటారు ఇప్పుడు ఈ సృష్టి ఎవరు చేశారు వీడు చేసుకున్న సృష్టి కదండి పుత్రుడు ఉంటాడు వాడు నా పుత్రుడు అమెరికాలో ఉన్నాడని తండ్రి కమిటైపోతూ ఉంటాడు తప్ప వాడు కమిటవ్వడం వాడు అక్షలు కమితాడు వాడి ప్రపంచంలో వాళ్ళు ఉంటాడు ఇరవై తర చెప్పడు వాడు వాళ్ళు కలుపుతున్నారు ఎండ దూరం నుంచి నమస్తానే ఉంటాడు బహసాగా ఉన్నారా అంటాడు కమిట్ చేతికి అడ్డుకోకూడదు దుమ్ము మూడి మట్టి అలా ఉంటుంది కాబట్టి ఈ సృష్టి మీరు చేసుకుంటున్నారా దేవుడు చేస్తున్నాడా దేవుడే అవును దేవుడే చేస్తున్నాడు ఆ దేవుడు నువ్వే నువ్వు రాత్రి నిద్రపోయే వరకు ఏవైంది సృష్టి పోయింది ప్రళయంలో పోయింది ఆ ప్రళయం చేసింది ఎవరు ఆ రుద్రుడము నువ్వే ఆ సృష్టి సంహారం చేసిన రుద్రుడము నువ్వే ఓ మహాత్మను చెప్పాడు అంటే రుద్రుడనే ప్రసక్తి వచ్చింది కాబట్టి చెప్పారు జగత్తును సంహరించే రుద్రుడు అది శివుని యొక్క యథార్థ స్వరూపం కాదు అంటో అలాగా అయితే పార్వతీదేవితో కలిసి కైలాసం మీద వ్యవహరించే శివుడు అది శివుని యొక్క యథార్థ స్వరూపం కాదంటో అలాగా అది చాలా విదూరంగా ఉంది రుద్రుడు సరే కాదంటే ఇది కూడా కాదా కాదు మరి శివుని యథార్థస్వరూపం ఏమిటంటే చిదానందరూప శివోహం శివోహం అదే శివుని యొక్క యథార్థస్వరూపము అని చెప్పి నామరూపముల అతీతమే నువ్వు నామరూపాన్ని పెట్టే అది యథార్థస్వరూపం కాదు అది ఉపాసన కోసం నువ్వు పెట్టుకుంటే పెట్టుకో అలాగే విషం కాబట్టి ఈ జగద్యోని జగత్ కారణము నువ్వే ఇంతకీ పాయింట్ ఏమిటంటే ఎప్పుడైతే ఈ జగత్తు నేనే సృష్టిస్తున్నాను మళ్లీ రాత్రి నేను నిద్రపోయినప్పుడు ఈ నాలోనే ప్రళయం విలీనం అయిపోతూ ఉంటుంది ప్రళయం అంటే విలీనమే అయిపోతుంది లయ లీన ఒకటేది అని ఎప్పుడైతే దీవుని తెలుసుకుంటాడో ఇంతకు ముందు తెలుసుకున్నదాని కాకుండా ఎప్పుడైతే దీవుని దీన్ని భావన చేస్తూ ఇప్పుడు ఏమవుతుందో తెలుసుకుండి మీరు మీకు దుఃఖాన్ని సృష్టించటం మానేదొందు కొడుకు నేనే సృష్టించాను కదా సృష్టించబే కదా దుఃఖాన్ని అనుభవించాను సృష్టించటం మానేస్తే ఎవడోతుంది దుఃఖం ఎవరు ఉండితో వాళ్ళు ఉంటారు ఎందులో ఒకళ్ళు కోహ్ కూర్చుని ఎలాగో ఉండదు వాడు వచ్చి తండ్రి ఒళ్ళో కూర్చోడు తండ్రి వెళ్ళి వాడు ఒళ్ళో కూర్చోడు మీరు బతుకు వీడు బతుకుంటాడు వీళ్ళు నా కొడుకు అనుకోబట్టే కదా దుఃఖం ఆ విధంగా అనుకుని సృష్టి చేయవచ్చు సృష్టి చేయడం మానేస్తారు నాకు అందరూ కొడుకులే రెండు పద్ధతులు నాకు కొడుకులు లేదు ఎందువలన అందరూ నా కొడుకులే ఆ వయస్సు వాళ్ళందరూ నా కొడుకులే అంటే అయిపోయిందంట అక్కడితో ఆ సృష్టి అంటే దుఃఖమును కలిగించే సృష్టి మానేస్తారు తనే కదా సృష్టి చేసేది ఫలానాగ్రహము శత్రుగ్రహము ఎవరు సృష్టించాడు మీరే సృష్టించాడు నాకు శత్రుగ్రహములు లేవు నాకు శత్రుగ్రహములు లేవు నాకు అన్ని గ్రహములు పాపగ్రహములు లేవు అన్ని పుణ్య గ్రహములే సృష్టి మనిషి అంతా పాప నక్షత్రములు లేవు యమ నక్షత్రములు లేవు అన్ని పుణ్య నక్షత్రములే అన్ని పుణ్య వృక్షములే అన్ని పుణ్య మోక్షులే అందరూ పుణ్య జనులే పుణ్య జనులు ఉంటే ఎందరూ కూడా అర్థం ఆ పదం లేరు కాబట్టి వీడు అలా సృష్టించవచ్చు నాకు శత్రువులు అందరూ మిత్రులే కాదు నిన్ను దిగుతో ఆయన కూడా మిత్రులే ఎప్పుడైతే మీరు ఈ సృష్టి నాలుగు వచ్చి నాలో కలిసిపోతోంది ఏం తెలుసుకుంటారు మీకు బ్రహ్మజ్ఞానం కలిగిపోయినట్లే మీరు బ్రహ్మస్వరూపులు అయిపోతారు ఈ జీవుడైన శివుడు అంటే వాడు కృతత్వం చేయుండే స్టేటస్ జగద్యోని జగత్కారణము భర్భావతిరో అంతర్ధానముటే ఉత్పత్తి ప్రగా మత స్వీకరించము జగద్యో నిర్భవేష భవాప్్యయ కృత్వతః ఆవిర్భవతి రోభవం ఆవిర్భవతి రోభవం ఉత్పత్తి ప్రళయం మతుం ఓం నమః ఓం నమః పూర్ణమద చిదైతః ఓం చిదైతః ఓం నాదైతః ఓం నరవః చిదైతః ఓం